ఇల్లు ఈ ఎరుపురు ఓట్టు ఓటు ఐదు ఔను కాక కాకా కలము ఖడ్గం గాఘ గాఘ గచ్చే ఘంట చాచ చాచా చక్రంఛత్రం జాజా జాజా జలము ఝషము టాఠా టాఠా టంకం కంఠం డాబ్బా ఢంకా తాథా తాథాన గత దాధా దాధా దండం ధర్మం నానా నానా నరనారాయణ పాఫ పాఫ పాఠా ఫలము బాభా బాభా బయము మామా మనిషి మనసు యారా యారా యత్నం రత్నం లావా లావా లడ్డూ వడ్డీ శా సైష శక్తి షష్ఠీ సాహా సాహ సరము హలము